ం శ్రీగురుభ్యో నమ హరి ఓం స్మృతిస్మృతిప్రానామాలయే భగవత్పాదశంకరం లోకశంకరం ఎం వేదాయో వేదేభ్యోిలం జగత్ నిర్మేతమం వందే విద్యాహేశ్వరం అత్రే వాదినం జీవుడు ఈశ్వరుడు అని రెండు వేరు వేరు టాపిక్స్ మొదట జీవుడు టాపిక్ చూస్తున్నాము జీవుడు గురించి అనేకానేకములైన అభిప్రాయములు అను అభిప్రాయములను వాదులు చెప్తూ ఉంటారు జీవుడంటే ఇది అది ఇత్యాది అవన్నీ కూడా వాళ్ళకుండే ఆగ్రహం చేత అలా చెప్తారు తప్పిస్తే అదేవి జీవస్వరూపంలో భాగము కాదు జీవస్వరూపమేమి అహమస్మి అనేది జీవస్వరూపము అహమస్మి అనుభవాన్ని మనం జాగ్రత్తగా విశ్లేషణ చేసుకుని దేశకాల వస్తు పరిచ్ఛేదములకు అతీతమైన చైతన్య తత్వముగా ఆ జీవస్వరూపాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అది ఆ మీమాంస అయినది ఇప్పుడు ఇంక ఈశ్వరుడు ఈశ్వరుడంటే ప్రకృతి మన చుట్టూ ఉండే ప్రకృతిని అంతర్యామిగా ఉండి నియమించువాడు అని ఈశ్వరుణ్ణి మనం స్థూలంగా ఆ చెప్పవచ్చు అయితే ఈశ్వరుడు అనేప్పటి ఆ మాట మనం చూశాం ఈశ్వరుడు అనేప్పటికీ అనేక మంది అనేక రకాలుగా వాదిస్తూ ఉంటారు దీంట్లో చాలా మంది తెలుసుకోవటానికి సంసిద్ధంగా లేని విషయం ఏమంటే మీకు ఈశ్వరుడనే ఒక అభిప్రాయం ఉంటుంది ఒక ధారణ అంటే ఒక కంకుడుగా ఇది ఈశ్వరుడు అంటే అని ఒక ధోరణితో మీరు ఉంటారు అందరూ అలాగే ఉంటారు అయితే ఈశ్వరుడు అంటే ఇది అనేటువంటి ఆ పరిజ్ఞానము అది మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఒకసారి మనం ఆలోచించుకోవాలి కదా అది ఎక్కడి నుంచి చూసుకోవాలి సో మన చిన్నతనం నుంచి మన ఇంట్లో పెద్దలు తర్వాత కమ్యూనిటీలో ఉండేటువంటి సమాజము వీళ్ళందరూ కలిసి ఒక ఈశ్వరుణ్ణి మీకు అందజేశారు అనే విషయాన్ని మీరు గుర్తించలేకపోతే ఇంకా అది విచారణ ఏమనిపించుకుంటున్నారు అది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇప్పుడు గాడ్ మ్యాన్ ఉంటాడు గాడ్ మ్యాన్ అంటే ఈశ్వరుడు గురించి ఆయన అన్ని అంత సమాజాలకు ఈశ్వరుని గురించి తెలియాలంటే ఆయనే చెప్పాలి ఈశ్వరుని చేరుకోవాలంటే ఆయనే మనకి దారి చూపించాలి అన్నట్టుగా ఉంటాడు ఓ గాడ్ ఈ గాడ్ మ్యాన్ ని పూజ రకంగా వదిలించేవాడు టూర్ ఆపరేటర్ వర్ణించారు ఇప్పుడు మీరు సపోజ్ మీరు చార్ధామ్ టూర్ కు వెళ్ళాలనుకోండి ఒక టూర్ ఆపరేటర్ ఉంటాడు ఎక్కడో అభిషో ఎక్కడో కూర్చొని ఉంటాడు ఒకళ్ళే చాలా మంది ఉంటారు దాంట్లో ఒకళ్ళే మీరు పట్టుకుంటారు పట్టుకుంటే అతను హీ విల్ స్టెల్ ఎల్లర్ చేయి హీ విల్ ఆర్గనైజ్ ఎవరి చేయి మీరు ఏ తీర్థయాత్రలు చేయాలి ఎక్కడ ఏ దర్శనం చేయాలి ఆ దర్శనానికి వెళ్లేటువంటి విధానం ఎక్కివి అక్కడ నివాసం ఎక్కడ చేయాలి అన్ని సెటిల్ చేస్తాడు మీరు అతనికి కొంత ధనాన్ని మొట్ట చెప్పాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ గాడ్ ఉంటాడు ఆయనకు మీరు కొంత సొమ్ముని అప్పగెప్పేస్తే ఆయన మిమ్మల్ని ఈశ్వరుడికి పంపించేటువంటి ఎఫర్ట్ అంతా ఆయన తీసుకుంటారు ఏ మంత్రాలు జపించాలి ఎంత జపించాలి ఎప్పుడు ఈశ్వరుడు ఎలా ఉంటాడు ఎక్కడ ఉంటాడు ఆ ఈశ్వరుడు ఫ్యామిలీ డీటెయిల్స్ ఏమిటి ఆయన అడ్రస్ ఏమిటి ఆయన ఆధార్ కార్డ్ నెంబర్ ఎంత మొదలైన వివరములన్నీ కూడా ఆ గాడ్ మ్యాన్కి తెలుసుంటాయి ఆయన చాలా ప్రశంస ఉంటాడు అంటే అన్నీ నాకు తెలుసును అనే ధోరణలో మీరు చూసి తీరాలి నేను పేరు చెప్పను మీరే ఊహించుకోండి మాట్లాడుతుంటే మీరు చూసి తీరాలి అన్నీ మాకు తెలుసు వాళ్ళు నాకని నా లాంటి విదమోహం నాకని అంటాడు కానీ వాళ్ళు నాకు అని కూడా అనరు నేను నాకు అని మేము మాకు మేము ఎరుగుదు మాకు తెలియదు అనే ప్రయోగం చేస్తారు తప్ప నాలాంటి అమాయకులాగా నేను నాకు ప్రయోగం చెయ్యరు కూడా చేయరు అన్నీ తెలుస్తుంటాయి నేను నేను మీకు మనం చేసింది ఏమిటంటే ఇప్పుడు ఆ గాడ్ మ్యాన్ గురించి నేను ఏదో వ్యతిరేకంగా చెప్తున్నానని మీరు అనుకోద్దు ఆ గాడ్ మ్యాన్ కి ఆ గాడ్కి సంబంధించిన సమాచారం అంతా ఎక్కడి నుంచి వచ్చింది వెల్ ఫ్రం హి గా అంటే పుస్తకంలోకి వచ్చింది ఆ పుస్తకంలో ఉంటుందని అది ఎక్కడి నుంచి వచ్చింది మూలల్లోకి వెళ్ళండి మీరు పుస్తకంలో ఉండదు భాగవతం పుస్తకంలో ఉంది లేకపోతే రామాయణం పుస్తకంలో ఉంది లేకపోతే శివపురాణం పుస్తకంలో ఉంది ఆ పుస్తకంలో దేవుడు గురించి ఉంటుంది అనే సమాచారం తెలియాలక్కర్లేదా అదే నుంచి వచ్చింది ఆయన పుడితోనే ఆ పై నుంచి తెచ్చుకొచ్చారు లేదు అదే ఆయన కమ్యూనిటీ నుంచి ఫ్యామిలీ నుంచి కమ్యూనిటీ నుంచి తీసుకున్నాడు కాబట్టి మనం ఆలోచించుకోవాలి మీరు ఫ్యామిలీ నుంచి కమ్యూనిటీ నుంచి పొందిన ఏ సమాచారం ఏదైతే కలదామో దానికి జ్ఞానము అని పేరు పెట్టేయకూడదు కంగారు పడి జ్ఞానం అంటే మీరు మీ సామర్థ్యాన్ని ఉపయోగించి తెలుసుకున్న దానికి జ్ఞానము పేరు పెట్టుకుంటే బాగుంటుంది ఇంకొక చెప్పింది లేకపోతే పుస్తకాల్లో ప్రచురించి పెట్టింది లేక సమాజంలో ఒక బిలీఫ్ సిస్టమ్ నిలబెట్టినది దాన్ని అందిపుచ్చుకుని దానికే జ్ఞానమోని పేరు పెట్టేస్తే లాగా అది జ్ఞానం ఎలా అవుతుంది సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ని జ్ఞానమోని పేరు పెట్టద్దు సెకండ్ అది ఇన్ఫర్మేషన్ అది ఎక్కడి నుంచి వచ్చింది ఇట్ ఈస్ బిలీఫ్ అండ్ యు గట్ ఇట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ అండ్ ది సొసైటీ ఆ సత్యం మనకి స్పష్టంగా అవగాహన అయితే ముందు ఈ ప్రశ్న అంటే నాకు దేవుడి గురించి సర్వము తెలియము అనే ఒక ధోరణి అది ముందు న్యూట్రలైజ్ అవుతుంది మైండ్ ఓపెన్ అప్ అవుతుంది ఈ గాడ్ మ్యాన్ అన్న వాళ్ళు టూర్ ఆపరేటర్ లాగా బిహేవ్ చేస్తారు బిహేవ్ సూర్ ఆపరేటర్ లాగా ఎప్పుడైనా మీరు అయ్యప్ప గురుస్వామితో మాట్లాడితే మీకు తెలుస్తుంది అయ్యప్ప గురుస్వామి హీ నోస్ ఎవరిథింగ్ ఎవరింగ్ అయ్యప్ప ఎలా ఉంటాడు ఎక్కడ ఉంటాడు ఆయన ఎటువంటి శక్తివంతుడు అని అయ్యప్పకు సంబంధించిన సమాచారం అంతా ఆయనకు తెలుసు చేరుకోవడానికి కావలసిన ఉపాయములన్నీ ఆయనకి తెలుసు ఆఖరికి ఇక్కడి నుంచి కొండ మీదకి వెళ్లే ప్రతి అడుగు కూడా ఆయన మీకు రిచ్యూట్ చేయగలుగుతారు మీరు అతన్ని ఫాలో అవడమే మీరు చేయగలుగుతారు సో ఈ విధంగా గాడ్ మ్యాన్స్ ఫంక్షనింగ్ ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఒక ప్రశ్న మీరు మీ జీవితాన్ని ఒక విశ్వాసానికి ధార పోషేసేద్దామని అనుకుంటున్నారా ఇద్దరు వాడు కొంతమంది అవును అని సమాధానం చెప్పుకుంటారు మేము మా జీవితాన్ని ఒక విశ్వాసానికి మేము సమర్పించి వేస్తున్నాము ఇంకా ఆ విశ్వాసము గురించి మేము ఎటువంటి ప్రశ్నలు వేయము దాని హద్దులు దాటి మేము బయటకు చూడము ఈయన మహాత్ములు ఎలా వర్ణించానంటే ఒకడు గదిలో కూర్చున్నాడు తలుపులన్నీ బెటాయించుకుని కూర్చున్నాడు లోపల కిటికీ తీసి ఓ సందులోంచి బయటకు చూస్తున్నాడు ఏం చేసుకున్నావు రా అని అడిగాడు నేను ప్రపంచమును శోధిస్తున్నాను అని చెప్పాడు గదిలో కూర్చుని తలుపులు బెటాయించి కిటికీ సందులోంచి బయటికి చూస్తే నువ్వు ప్రపంచం ఎంతో కొంత ప్రపంచం కనబడుతున్నాయి కానీ అదే సకల ప్రపంచము అని అనుకోవడము సరికాదు కదా దీన్ని స్వామి వివేకానంద కోపస్తమం లోపము అని వర్ణించారు ఆయన కుపస్తమ రూపం అనే మాట ఎక్కడ చెప్పాడు పార్లమెంట్ ఆఫ్ రెలిజియన్స్ లో ఆ రెలిజియస్ థాట్ గురించి మాట్లాడుతూ ఇలా ఉంటుంది కోపస్తమం లోపము అలే ఉంటుంది రెలిజియస్ థాట్ అని చెప్తున్నాడు కాబట్టి ఒక విశ్వాసమును అల్లిపుచ్చుకునే తమ జీవితాన్ని ఆ విశ్వాసానికి సమర్పించి వేసి ఎటువంటి మౌలికమైన ఒరిజినల్ స్వతంత్రమైన ఆలోచన పెట్టుకోకుండా కేవలము సమాజంలో ప్రవాహ రూపంగా వస్తున్నటువంటి ఒక విశ్వాస ధోరణికి అంకితమైపోయినటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు వీళ్లే కాదు అటువంటి విశ్వాసములు గల వాళ్ళు చాలామంది ఉంటారు లోకంలో వీళ్ళందరూ ఒకళ్ళతో ఒకళ్ళు కొట్లాడుకుంటూ ఉంటారు కలహాయన్ ఇది అమీన్ అని ఒక ఆయన ఉండేవాడు ఉగాండాలో ఆయన పెద్ద రెవల్యూషన్ కింద చేసే నేను ఆఫ్రికాలో రెవల్యూషన్ తీసుకొస్తానని ఆయనకు ఉండేది ఆయన యూనిటీ ఆఫ్ ఆఫ్రికన్ నేషన్స్ అని ఒక సంస్థను స్థాపించి దానికి ప్రథమాధ్యక్షుడిగా తానుండేవాడు ఉగాండా ప్రెసిడెంటే కాదు మొత్తం ఆఫ్రికన్ నేషన్స్ అన్నిటినీ ఒక త్రాటి నుంచి తీసుకురావాలి డిక్టేటర్ ఆయన ఏమన్నాడంటే God is black. And I declared this way. What is that? The Christian God. The white people got the Christian God. You never know the Christian God is white. You are white. You are white. You are white. Now I am declaring. From Africa. Still Christian God only. But our God is not white. Our God is black. Angels are black. And they declared this. And that's so why they specialist art is not sensitive to us. That leads us to the flag of Uganda and the imagery can put G가울 discusses that. That is why black man so is such a dominant girl to service theivering Ugandan. So for example, this is happening in people's view. కలహించుకుంటూనే ఉంటారు వాదినహా ఈ వాదులు వాళ్ళకి యుక్తులు ఎవరి యుక్తులు వాడివి స్పష్ట యుక్తి యుక్తి అంటే వాళ్ళ వాళ్ళు చాలా ప్రశంక్షగా ఉంటారు నాకు గాడు బాగా తెలుసు నేను చాలా లాజికల్ గా ఆలోచిస్తున్నాను జ్ఞానం ఇది నాకు గాడ్ బాగా తెలుసు అని నేను కాకినాడలో విని ఆశ్చర్యపోయాను నాకు ముఖం ముఖ విధానం అయిపోయాడు అక్కడ ఒక బాడ్ మ్యాన్ ఒక ఆయన ఉన్నాడు పెద్ద సంస్థానం వంద ఎకరాల స్థానం వంద ఎకరాలు యాభై ఎకరాలు కొబ్బరి తోటల్లో పెద్ద ఆకి కాంపౌండ్ వాళ్ళు హైవేకి పెద్ద బోర్డు ఎలా పడితే ఎలా ఉంటుంది నువ్వా కాకినాడ సరిహద్దుల్లో ఆయన కాకినాడ నగరంలో జనులను ఉద్దేశించి ఆ భగవంతుడి గురించి ప్రచారం చేస్తూ నేను విన్నాను నేను ప్రత్యక్షంగా విన్నాను ఆయన ఏమంటారంటే నేను త్రిహి శపథం కృత్వ మూడు సార్లు శపథం చేసి నేను సత్యమునే చెప్తాను సత్యము తప్ప మరి ఏది చెప్పను హృదయపూర్వకంగా నేను దర్శించినటువంటి సత్యమునే మీ ముందు ప్రకటిస్తాను అని మూడు సార్లు మూడు ముళ్ళు వేస్తారంటారే ఆ మూడు సార్లు శపథం చేసి విష్ణువే జగత్తునకు మూల కారణుడు బ్రహ్మా శివుడు కాదు అని చెప్పాడు నేను విని ఆశ్చర్య ఎలా ఉందంటే ఆ ఫలానా ఆఫీస్ సూపరింటెండెంట్ మా బావ మరిదే తప్ప మరే కాదు నేనేను మీకు తెలీదు నేను ఆఫీస్ వెళ్ళి వచ్చాను ఆఫీస్ హెడ్ మా బావ మీ తమ్ముడు కాదు మీ అన్న కాదు మీరు అలాగా మాట్లాడడానికి వీల్లేదు నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చాను నేను చూసొచ్చాను మా బావం వరకు ఆఫీస్కి చీఫ్ మీ అన్న ఆఫీస్కి చీఫ్ అయింది పోతాడు ఆఫీస్లో సమ్ క్లార్క్ మీ అన్న మీ తమ్ముడు కూడా ఆఫీస్లో చెప్పరాసి తప్ప చీఫ్ కాదు చీఫ్ మా మా బావం అని చెప్తే అది ఎలా ఉందో దెన్ లో బిహోల్డ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు నేను ముక్కు మీద వేలు వేసుకున్నా కాబట్టి ప్రతివాడికి యుక్తులు ఉంటాయి ప్రతివాడు ఈశ్వరుని గురించి తమ తమ అభిప్రాయాలను ప్రకటిస్తూ యుక్తులను ప్రకటిస్తూ ఉంటారు వాళ్ళు వాక్యములను ప్రహరిస్తారు ఇది నేను చెప్పిన మీకు ప్రమాణం చూపిస్తున్నా భాగవతంలో ఇలా ఉంది ఆఖరికి శివపురాణం లేకపోతే ఇంకో చోట ఎలా ఉంది భాగవతంలో శివుడు వచ్చి నేను అపరాధం చేశాను విష్ణు నన్ను క్షమించు అని కాళ్ళ మీద పడి విష్ణు పర్వాలేదు నేను అపరాధాన్ని క్షమిస్తున్నాను ఈ పైన కొంచెం బుద్ధిగా పసులుకుంటూ అని చెప్పి కూకలేసి పంపిస్తాడని భాగవతంలో ఉంది అది ప్రమాణంగా ఉదహరించి విష్ణువే లోకనాయకుడు అని ప్రకటించాడు వాళ్ళు శాస్త్రాలను ఉదహరిస్తారు కూడా కొటేషన్స్ ఇస్తారు వాక్యా అని చెప్పి వాళ్ళకున్న తెలివితేటల ఉపయోగించే యథాప్రజ్ఞ దీనికోసం వీళ్ళే కారణం కట్లా షేగులు కూడా అలాగే ఉంటారు పాల్కూరికి సోమనాథుడు ఆముక్తమాల్యతను చదివి ఒళ్ళు మండిపోయి ఆముక్తమాల్యతలో ఇప్పుడు విష్ణువు ఆరు ధోరణలో ఉంటుంది ఒళ్ళు మండిపోయి ఆయన ఒక పుస్తకాన్ని రాసిపాలశ్ ఏం పుస్తకమో నాకు దాంట్లో శివుడుని హైలైట్ చేస్తూ విష్ణువుని బాగా దిగలాగి ఒక విలం కింద ప్రకటిస్తూ చేసేవాళ్ళు బసవ పురాణం చదివితే చదివి చదివితే మీరు ఆశ్చర్యపోతారు విష్ణువు మీద పెద్ద దండయాత్ర ఉన్నది శివపురాణం చూసి నేను క్లేశపడి ఇవ్వాలి ఎందుకంటే శివపురాణంలో విష్ణువుని విలం కింద చిత్రించాను నృసింహావతారం వచ్చింది దేనికి హిరణ్యకృష్ణుడిని గమడానికి కదా వస్తా హిరణ్యకృష్ణుడిని గమ్మడం అయిపోయింది కదా ఇంకా కోపంతో ధూమిధాములన్న ఇంకా జంతులు వేయడంలో అర్థమే ఉన్నది తెలివైన వాడు చేసి పనే నాది నృసింహావతారం వచ్చింది హిరణ్య లక్ష్ముడు మట్టు పెట్టబడినాడు ఇంకా ఇంకా అందరూ రాక్షసులందరూ మట్టు అయిపోయారు ఇంకా ఇంకా కోపం ఇంకా రక్తం చెందుతాను ఇంకా చింపేస్తాను వీళ్ళని చీలిచేది ఎందుకు ఆ కోపానికి అర్థమైనా ఉందా వివేకం గలవాడు అలా ఉంటాడా అప్పుడు శివుడు ఏ బుద్ధి లేదు ఇంకా కోపం అనేది అని చికాకు పడ్డవాడై హ శరభ శరభ అని శరభావతారాన్ని పంపిస్తాడు అప్పుడు శరభుడు వస్తాడు శరభుడికి ఎనిమిది కాళ్ళు ఉంటాయి ఎనిమిది కాళ్ళు నాలుగు కాళ్ళు కాదు ఎనిమిది సింహానికి నాలుగు అయితే ఎనిమిది ఆ శరభడు వచ్చి ఏం బుద్ధి లేదా చాలా సార్లు లేదు గొప్ప ఘనకార్యం చేసావుసుకో పాటికి ఇంకా కోపం చూపిస్తావు వచ్చిన పని అయిపోయింది కదా అని చీవాట్లు పెట్టి రెండు ముట్టికాయలు వేసి ఆ నరసింహ స్వామిని కంట్రోల్ చేస్తాడు బాగుంది కథ ఎలా ఉంది ఎలా డెవలప్ చేసుకోవచ్చారు మరి పురాణాలంటే ఎవరు అనుకుంటున్నారు ప్రతిదానికి తలకాయ ఊపడం అలవాటు పడి ఉంటారు మన వాళ్ళు వేదం అన్నా సరే వేదం పురాణం అంటే ఆ పురాణం అంతే తప్ప చూసిన వాడేవాడు లోపలికి వెళ్ళి చూసిన వాడేవాడు నాకు అనిపించింది నేను నృసింహావతరం మీద వీడివ్వడం తెలివితేటలు కానీ ఎలా తీశారు రాయిందని సో ఈ విధంగా వాళ్ళ వాళ్ళ ప్రజ్ఞకి తగ్గట్లుగా ఆయా వాక్యములను ఉదహరిస్తూ వాళ్ళ సిద్ధాంతాన్ని వాళ్ళు దృఢం చేస్తూ ఉంటారు ఇంక క్రిస్టియానిటీలో అయితే చెప్పేది ఏమున్నది జూడాయిజం లో అయితే మేం వీఆర్ ది చోజన్ పీపుల్ అంటారు వాళ్ళు అంటే అర్థమేటో తెలుసిన ఆ భగవంతుడు వీళ్ళు నా వాళ్లు అని డిక్లేర్ చేశాడు మిగతా కూడా నా వాళ్ళు కొంచెం దూరంగా ఉండేవాళ్లే తప్ప జ్యూస్ మాత్రమే లూదులు మాత్రమే నా వాళ్లు తర్వాత ఆ ల్యాండ్ ఉంది ఇజ్రాయేల్ గ్రేటర్ ఇజ్రాయేల్ ఆ ల్యాండ్ అంతా కూడా నేను యూదులకు నేను ఇచ్చినాను ఈ మొత్తం పృథువంతా కూడా ఏమన్నది దేవుడి ఆ దేవుడు వీలునామా వీలునామా కాదు ఆయన వీలునామా అనడానికి లేదు ఆ దేవుడు ఏం చేసేటంటే మిగతా దేశాలని మీ ఇష్టమైనట్టు మీరు పంచుకుని ఏడవండి ఆ గ్రేటర్ ఇజ్రేల్ ఏదైతే కలతో అంటే జోర్దాన్ రివర్కి ఇటు అటు ఉన్న ఇజ్రాయేల్ ఏదైతే కలతో అది మాత్రం నా ఛోజన్ పీపుల్ యూత్లకు నేను కేటాయిస్తున్నాను అసైన్ ల్యాండ్ లోకి అడుగు పెట్టారే కాళ్ళు విరగొడతారు అసైన్ ల్యాండ్ అంటే తెలుసు కదా గవర్నమెంట్ ఎవరో కొంతమందికి కేటాయించిన భూములు అడుగు పెడితే ఏం చేస్తారు కాళ్ళు విరగ కొడతారు ల్యాండ్ కొనకూడదు కొన్నా అది అలాగే మీరు వీళ్ళు పాలస్తాయి అంటారు వాళ్ళు పాలస్తాయి అన్నారు జూడియా సమేరియా అని వాళ్ళు పాలస్తాయి అన్నారు అది జూడియా అండ్ సుమేరియా అది మా కోసం భగవంతుడు కేటాయించాడు అది ఎస్టైన్ ల్యాండ్ అది గాడ్ హ్యాస్ ఎస్సైన్ హు ఆర్ ది జూస్ అని వీళ్ళు ప్రపంచంలో ఎక్కడున్న జ్యూస్ అయినా అక్కడికి వెళ్ళిపోయి ఆ ల్యాండ్ ఆక్రమించేసి అక్కడ ఇల్లు కట్టేసి సెటిల్ అయిపోతుంది సెటిల్ ది ల్యాండ్ సెటిల్ ది ల్యాండ్ హుచ్డ్ జూస్ అని వాళ్ళ యుక్తులు అది కదా వాళ్ళు గత వెయ్యి సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నారు అని వీడ యుక్తి అడిగితే వాడు యుక్తి ఏమని చెప్తాడో తెలుసినా వెయ్యి సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ ఉన్నారు మా పూర్వీకులు అక్కడ అయ్యి సంవత్సరాల నుంచి ఉన్నారని చెప్తాడు అంటే నీకు నీకు అథారిటీ ఏమిటి అంటే వాడు ఏమంటాడో తెలుసిన బైబిల్ ఈస్ మై అథారిటీ మీరు విన్నారు అభిప్రాయం ఎటువంటి కాబట్టి ఈ రకంగా ఈ వాదులు దేవుడు విషయంలో కూడా ఘోరంగా కలహించేసుకుంటూ తమ తమ వాదములను చెప్తూ ఉంటారు అని ఇక్కడ మీకు సంగ్రహంలో రావు ఇవన్నీ ఇక్కడ విద్యారంజ స్వామి యోగులేమని చెప్పారు దేవుడు అంటే దేవుడు అంటే యోగులేమని చెప్పారంటే మీరందరూ ఇక్కడ భూమండలం మీద ఉంటారు దేవుడు అక్కడ పైన ఎక్కడో ఉంటాడు ఆయన కూడా మనిషి ఆకారంలోనే ఉంటాడు పురుషుడు కూడా మగవాడే పురుష విశేష అంటే మాలాంటి వాడే అనుకున్నాను మీరు ఎందుకు పనికిరారు ఆయన ముందు మీరు మామూలుగా సంసారులు ఆయనేమో చాలా గొప్పవాడు మీదేమో సుఖం దుఃఖం ఉంటాయి ఆయనకి అవే ఉండవు మీరు కర్మ ప్రకారం పుడతారు దిత్తుతారు ఆయనకు ఆ కర్మబంధం ఉండదు ఆయన చాలా స్పెషల్ పర్సన్ అని చెప్పారు పురుష విశేష పురుష విశేష స్పెషల్ పర్సన్ అని ఎవరో ట్రాన్స్లేట్ చేశారు పూజ స్వామీజీ దాన్ని పట్టుకుని ఆయన కొంత జోక్స్ వేస్తూ ఉండేవారు ఇప్పుడు దేవుడు స్పెషల్ పర్సన్ కదా స్పెషల్ పర్సన్ అంటే వాణ్ణి ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేయాల్సి ఉంటుంది స్పెషల్ ట్రీట్మెంట్ కోసం అంటే ఏదో జోకులు వేసేవారు ఆయన అంటే పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయాలని అర్థం అని ఏదో జోకులు వేసేవారు కాబట్టి గాడ్ని ఆ యోగులు చెప్పారు తర్వాత ఇంకా కొంతమంది ఏమని చెప్పారంటే అవన్నీ కూడా ఇక్కడ సంగ్రహంలో వెళ్ళిపోయాయి ఓకే తర్వాత ఇంకా కొంతమంది కార్కికులు ఆయన గాడ్ నిమిత్త కారణము అంటూ చెప్పారు గాడ్ గురించి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు తర్వాత శృతుల్ని వీళ్ళు కోట్ వాళ్ళు కోట్ బ్రహ్మదేవుడే దేవుడు హిరణ్యగర్గుడే దేవుడు కొంతమంది చెప్పారు వాళ్ళు వైదికులు హిరణ్ జగర్భుణ్ణి దేవుడుగా వైది వైదికుడు ఈ రోజున మీకు తెలుసో తెలీదు ఇప్పుడు ఆర్య సమాజీలు ఉన్నట్లు అండి వాళ్ళ దేవుడు హిరణ్ జగన్భుడు వాళ్ళు వేదం కదా వేదంలో దేవుడు అంటే హిరణ్యగర్భుడే నేను కూడా అనేక పర్యాయంగా హిరణ్ జగర్భుడు ఉంటాను వాళ్ళు హిరణ్యగర్భ సూక్తంతో హోమాలో వీ చేస్తారు హిరణ్య గర్భ భూత జాతస్పతిరేకా ఆసీత్ సదాధారృథివీం దాము మాం తస్మై దేవాయ హషా విధేమ అంటే హిరణ్య గర్భ సూక్తం చాలా గొప్పగా ఉంటుంది వాళ్ళు హిరణ్యగర్భుడే దేవుడని వాళ్ళు చెప్తూ ఉంటారు తర్వాత కొంతమంది ఈ విరాట్ రూపమే దేవుడని వర్ణిస్తారు సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్ వాళ్ళ హిరంగ గర్భుని దేవుడుగా కాకుండా విరాక్తు దేవుడుగా వాళ్ళు వ్యాఖ్యానం చేసి వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉంటారు కొంతమంది బ్రహ్మదేవుణ్ణి ఆరాధిస్తారు వాళ్ళు ప్రజాపతి ఇప్పుడు ఈ సృష్టిలో సకల ప్రాణులను సృష్టించినటువంటి ప్రజాపతి క్రియేటర్ ఆయన దేవుడు అవుతాడు అని ప్రజాపతి అనే పదంతో ప్రజాపతి ప్రజా అసలు జత ఇత్యాది మంత్రములను కోర్టు చేస్తూ క్రియేటర్ రూపంగా వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు ఈ పౌరాణికులు ప్రవేశిస్తారు ఆయన చెప్పాడు అదే పౌరాణికులు ముఖ్యంగా భాగవతులు ప్రవేశించి నువ్వన్న బ్రహ్మదేవుడు ఆ విష్ణువు నాభినించి పుట్టాడు మీరు సో బ్రహ్మదేవుడు సృష్టి బాప్ అయితే బాప్కా బాప్ హోతా హై విష్ణు ఎవడు సుపీరియర్ విష్ణువు చూపించేది అని వీళ్ళు తెలితే చూడండి ఇప్పుడు ప్రజాపతిని మేము వస్తుంది పూజిస్తుంటే ప్రజాపతిని పూజిస్తున్నారు మంచిదే కానీ ప్రజాపతిగా బాప హై వాడిని పూజ చేయండి అని చెప్పినట్లే ఆ విధంగా విష్ణువుని వీళ్ళు అయితే విష్ణు వెంటనే శైవులు ఏమన్నారంటే చూడండి ప్రజాపతి అని ప్రజాపతిగా బాప్ అని వైష్ణవులు అన్నారు శైవులు ఏమన్నారు శేవులు వీళ్ళు అంతే పెద్ద రెవల్యూషన్ వాళ్ళు శైవము ఇట్ ఈజ్ రియాక్షన్ టు వైష్ణవిజం వాళ్ళు ఒక కథ పెట్టారు ఏమైనా కథ పెట్టారు శివుడు లింగం ఒకటి గలదు అది అగ్నిలింగము ఆ లింగం ఆవిర్భవించింది మాఘకృష్ణ త్రయోదశి అర్ధరాత్రి ఆవిర్భవించింది మళ్ళీ దానికి ఉన్న కూడా నిన్నే థియలాజికల్ యాస్ట్రాలజీ అంటారు దానికి ఒక కథ పెట్టడం దాన్ని ఇంకా ఇప్పుడు శివుడు లింగ రూపంగా ఆవిర్భవించేంటే ఇంకెవడు మిగిలేరు బ్రహ్మ విష్ణువు మిగిలేదు ఆ లింగానికి మొదలు ఒకటి కొనుక్కోవాలి తుది ఇంకొకటి కొనుక్కోవాలని బయలుదేరారు ఎవళ్ళ వాహనాల మీద వాళ్ళు బయలుదేరారు మరి విష్ణువు యొక్క వాహనం గరుడు నేలలోకి వెళ్ళలేడు కదా వరాహ రూపాన్ని ధరించి వాహనాన్ని పక్కన పారేసి వరాహ రూపాన్ని ధరించి చూడండి వీళ్ళు తెలివితే ఆ సందర్భానికి తగ్గట్టుగా కథ ఎలా అల్లేడో వరాహ రూపాన్ని ఇప్పుడు వరాహం అంటే మట్టిని ఏదో కొంత దొలుస్తుందని అర్థమే తప్ప అలా మట్టిని పెలగించుకుంటూ భూలో భూమి లోతుల్లోకి వెళ్ళిపోతుంది ఎక్కడైనా వరాహాన్ని అలా చూసారా కానీ మట్టిని పెల్లగిస్తుందనే బేసిస్ మీద అలా తోసుకుంటూ వెళ్ళిపోవడం ఆ కథని అలా దాన్ని పురాణం అంటారు అలా వెళ్ళిపోయాడు ఆయన బ్రహ్మదేవుడు హంస గాల్లో ఎదుగుతుంది కదా కాబట్టి హంసకి ఆయన పైకి పోయాడు బ్రహ్మదేవుణ్ణి విష్ణువుని సమానంగా చూపిస్తూ దాంట్లో విష్ణువుని కొంత హైలైట్ చేసి బ్రహ్మని పక్కకి పోసేయడం కోసం ఆ బ్రహ్మ సత్యం పలికేదని బ్రహ్మ సత్యం బలుగుతాన్ని మీకు నచ్చితే అయ్యా మీరు పెద్దలు నేను కుర్రవాడిని నేనేం మాట్లాడతాను మీకు నచ్చితే అడ్డ పెట్టుకోండి నాకు నచ్చలేదు జగత్తునంతనే సృష్టించిన వాడు నిష్కారణంగా విష్ణువు గంట నేను గొప్ప అని నిరూపించడం కోసం అసత్యం పలికాడు అంటే అది ఈ కథ రాసిన మన మన నందిగారు లక్షణం పెట్టాడు తప్ప అది ఆ పరమాత్మ యొక్క లక్షణం మీరు అనుకుంటున్నారా ఈ కథ రాసిన ఆయనలో ఇలాంటి ఇలాంటి వ్యక్తికరణం ఉండబట్టి దాన్ని కథలో చొప్పించాడు కదా ఇప్పుడు బ్రహ్మదేవుడు పొడును పీలుస్తాడు అని రాశాడు అనుకో అంటే ఆ రాసిన వాడు బాగా పొడులు పీలుస్తూ ఉంటాడని కదా దాని అర్థం అది బ్రహ్మదేవుడు ఈ విష్ణువు అడుక్కు వెళ్ళాడు చేరలేకపోయాడు సత్యం పలికాడు అని విష్ణువును కొంచెం హైలైట్ చేయడం కాబట్టి ఆ విష్ణువు కూడా ఏ పరమాత్మ యొక్క శక్తిని తెలుసుకోలేకపోయాడో ఆ శివుడే దైవము శివస్య పాదామన్వేష్ణం చాణ్యశక్త శాంతి అంటే విష్ణువు అశక్త సమర్థుడు కాలేకపోయాడు అవడానికి బ్రహ్మదేవుడికి బాపైన శివుడి యొక్క పాదములను పట్టుకునే శక్తి కూడా ఆయనకు లేకపోయింది తివ ఈశ నవిష్ణుదిత్యాహుహ్ కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి దేవుడు శివుడవుతాడా విష్ణు అవుతాడా శివుడే అవుతాడు విష్ణువు ఎన్నటికీ కాదాలడు అని వీళ్ళు శైవాహ వీళ్ళు చెప్పారు వీళ్ళు ఏమంటారు మాకు ప్రమాణం నీకు ఎలా తెలుసురా అంటే ఆగమమాని వాళ్ళకు ఆగమం అవుతుంది శైవాగమం ఓ పుస్తకం అవును దాంట్లో మీ మీ ముఖాన్ని వేస్తారు కావాలంటే అని వాళ్ళు చెప్పారు తర్వాత చూడండి అది శివుడు దేవుడు అని అనుకునే లోపల వీళ్ళు వచ్చారు గాణపత్రులు వచ్చారు వాళ్ళేమన్నారో తెలుసిన నువ్వు ఊరికా కంగారు పుడిపోతాయా శివుడికి ఓసారి మూడు పురముల రాక్షసు దండయాత్ర చేస్తే ఆ మూడు పురములను నశింపజేయాల్సిన పరిస్థితి వస్తే ఆయనకి చేత కాకపోతే అప్పుడు ఎవరో బృహస్పతి ఎవరో సలహా చెప్పారు నీ పని చెప్పారు అప్పుడు విఘ్నేశ్వరుడు పార్వతీదేవి పేటల మీద పక్క కూర్చుని అది శివుడును పార్వతి పక్క పక్కన మీద కూర్చుని సంకల్పం చేసి చక్కగా పుష్పాలు తెచ్చుకుని విఘ్నేశ్వరుణ్ణి పూజ చేసి అప్పుడు పార్వతి తిలకం దిద్ది పంపించింది శివుణ్ణి ఆయన ధనుస్సు అది వెళ్లి ఆ ముగ్గురు రాక్షసుని తునాతనకల్ లేచేసవచ్చు ఇప్పుడు చెప్పండి దేవుడు ఎవరు గణపత విశివుడా వీళ్ళు గాణపత్యులు ఆ విధంగా దేవుణ్ణి వాళ్ళు వ్యాఖ్యానం చేస్తారు ఈ విధంగా వీళ్ళు ఎవళ్ళ వాళ్ళ ఎవళ్ళకి నచ్చిన విశ్వాసాన్ని వాళ్ళు పట్టుకుని అదే దేవుడు అదే దేవుడు అంటూ అన్యథాన్యథ ఈ లిస్టు కి విద్యాలం స్వామి జీవించి ఉన్నప్పుడు ఎన్నున్నాయో అన్ని పెట్టాడు ఆయన ఆయన వెళ్ళిపోయిన తర్వాత అయ్యప్ప పుట్టపర్తి బాబా షిరిడీ బాబా సంతోషి మాత ఇలాంటివన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవాలి ఆ లిస్టుకి వాళ్ళ వాళ్ళ పక్షాన్ని ఆశ్రయించి వీళ్ళు ప్రతిపాదించి మాకు ప్రతిపేదివే కొంతమంది మంత్రాలను కోర్టు చేస్తారు ఆ మంత్రాలకి కింద టీకాకారుడు భైరవాది దేవతాయా మంత్ర భైరవ దేవతను కోట్ చేస్తాడు మంత్రం భైరవ దేవతను కోట్ చేసి ఆ కాలభైరవుడే దేవుడు అని చెప్తాడు వీళ్ళు అఘోరీలు ఉన్నారు వాళ్ళు అఘోర మంత్రం ఒక మంత్రం పట్టుకుంటారు వాళ్ళకు ఒక్కటే మంత్రం ఇంకా రెండో మంత్రం వాళ్ళు ఎరగదు మంత్రం పట్టుకుని అభోరే ఏ భోరే ఏ భో భోర భోరద సర్వేభ్య సర్వ సర్వేభ్యో నమస్తే రుద్రరూపేభ్య ఈ మంత్రమే ఇంకా రెండో మంత్రం వాళ్ళకి రాదు ఈ మంత్రమే ఈ మంత్రం ఎక్కడది మహానారాయణోపనిషత్తులో అదేమిటది అది మిసిలేని అసలు కెళకాండ అది అథెంటిక్ వేదంలో భాగం కాదు ఆ కెళకాండలోంచి ఓ మంత్రం పట్టుకొచ్చి ఇదే మంత్రము ఇదే దేవుడు అనే అఘోరుడు ఘోరుడు అఘోరుడు అంటూ వాళ్ళు రాస్తున్నాడు ఆయన టీకాకట్టైరవ దేవత ఈ భైరవాది దేవత స్ఫుతి అన్య దేవత నింద భైరవాది దేవతలని కొనియాడాలి ఇతర దేవతలందరూ కూడా ఎందుకు కొరగాని దేవతలు అని నిందిస్తారు ఇప్పుడు ఇతర దేవతను నిందిస్తే గానీ మన దేవతని కొనియాడినటు ఆ విధంగా చేస్తూ మంత్రాలని ఆశ్రయిస్తారు అర్థవాదుల కథల్ని చెప్తారు కల్పాలను ఏవేవో కల్పనలు చేస్తారు ఈ విధంగా దేవుని గురించి ఇన్ని రకాలుగా చెప్తున్నారు ఇంతకీ విద్యారణ్యశ్లోనే ఏం చెప్తాడు అధ్యాత్మ విద్య కదా ఇది ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి ఏం చెప్తోంది యదాంత శాస్త్రం ఏం చెప్తోంది ఇప్పుడు శ్లోకం అంతర్యామిణ్యంతేషవాదిన దే కుతర్శనాత్ ఈశ్వరుడు గురించి విచారణ స్వామి ఏదైనా శ్లోకం ఒకట విచారణ స్వామి ఈశ్వరుని గురించి మనకు ఇంట్రడ్యూస్ చేస్తూ ఆయన ఈశ్వరుణ్ణి ప్రతిపాదించినాడు అనుసరియామి అని అంతర్యామి నేను ఇది మీకు విస్తారంగా చెప్పాను ఈశ్వరుడు అనంతుడు అంటే ఒక చోట పరిచ్ఛిన్నమై ఉండేవాడు అనంతుడేలా అవుతాడు ఈశ్వరుడు అనంతుడు అపరిచ్ఛనుడు అనగానే మన ముందు మన మన లోపల కూడా ఈశ్వరుడే ఉండి తీరాలి అపరిచ్ఛన్నుడైన ఈశ్వరుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు అనే మాట పొస్తూ కాబట్టి ఆ ఈశ్వరుడు అంతర్యామి అంటే మీరు అనొచ్చు ఏమంటే మన ముందు వెనక పైనా కింద ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు మన ముందేమో పృథివి గలడు పైన ఆకాశము గలదు సో ఇక్కడేమో జలములు అలా ఉంటే ఈశ్వరుడు ఎలా ఉన్నాడు ఉన్నాడని మీరు ఎలా చెప్తారు అంటే అంతర్యామి నీ ముందు వెనుక పైన క్రింద ఏదైతే గలదో వాటన్నిటి ఎందు లోపల ఉండి ఆ సర్వమును నియంత్రిస్తూ ఉండే ఒక మహాశక్తి ఏది గలదో అది ఈశ్వరుడు లోపల నీ లోపల కూడా నా లోపల ఇంద్రియాలున్నాయి దేహముంది ఇంద్రియాలు ఉన్నాయి మనస్సుంది బుద్ధి ఉంది అహంకారం ఉంది అక్కడతో ఆగిపోకు వీటన్నింటి వెనుక ఉండి వీటన్నింటినీ ప్రవర్తిల్ల చేసేటువంటి మహాశక్తి అది ఈశ్వరుడు అని ఈ విధంగా అంతర్యామితో మొదలుపెట్టారు మొదలుపెట్టి ఈశ్వరవాదులు ఎంతవరకు వచ్చారో తెలుసిన స్థావర అంత ఈషవాదిన ఒక బొమ్మ లేకపోతే ఒక లింగం రాతితో తయారు చేసిన కావరం అంటే కదలదది కదలదంటే మీరు బండరాయి లేకపోతే చెక్క ఇప్పుడు చెక్క అని ఎందుకన్నానంటే జగన్నాథ క్షేత్రంలో చెక్కతో చేస్తారు దేవుడు అది ఒక్కటే ఎక్సెప్షను మీద చూడంతో రాతితో చేస్తారు దక్షిణాది వెళ్తే నల్లరాతి దేవుళ్ళు కనబడతారు రాజస్థాన్ వెళ్ళారనుకోండి పాలరాతి దేవుళ్ళు కనబడతారు దక్షిణాది వెళ్ళి పాలరాతి దేవుళ్ళు పెడతానంటే వాళ్ళు మీకు కల్పం ఆగమశాస్త్రం ఏమని చెప్తారో తెలుసిన పాలరాతి పాలరాయి దేవుడికి పనికి రాజనిస్తాడు పాలరాయితో దేవుణ్ణి చేస్తే ఆ దేవుణ్ణి పూజ చేస్తే వాడు నరకానికి పోతాడు అని శ్లోకం తెల్లని పాలరాయితో చేసిన దేవుణ్ణి ఎవడైతే పూజిస్తాడో వాడు వాడి పది తరాలు వెనుక పది తరాల తరువాత కోటి సంవత్సరాల నరకంలో పడిపోతాడు శ్లోకం ఉంది ఒక అనుష్ ఉందేత ఈ శ్లోకం విని దక్షిణాదిలో ఎవళ్ళు కూడా పాలరాతి తోటి విగ్రహాలు పెట్టుకోరు నల్లరాయి విగ్రహాలే ఎందుకంటే ఇక్కడ ఉండే రాళ్ళు అంత కూడా ఘాట్ అంతా నల్లరాయి అదే మీరు రాజస్థాన్ గుజరాత్ అక్కడికి వెళితే దేవుడి విగ్రహాలు పాలరాతి విగ్రహాలే ఈ మధ్యనే హరే కృష్ణ వాళ్ళు వాళ్ళకి నల్లరాయిని పక్కన పెట్టి హైదరాబాద్ లో కూడా చెన్నైలో కూడా వాళ్ళు పాలరాయితోటి పెట్టుకుంటున్నారు మా కృష్ణుడికి మీ రూలు అక్కర్లని మీ శివుడికి పెట్టుకుంటారు రూలు మా కృష్ణుడికి పాలరాయి సరిపడుతుంది దాన్ని స్థావరము అంటారు